సంకీర్తనం ముప్పై ఒకటి ఇందుకే పో వెరగయ్యీనేమందును కుందులేని నీ మహిమ కునియాడగలనా అటు దేవతలకెల్లా నమృతమిచ్చిన నీవు ఇటు వెన్నదొంగిలుటకేమందును పటుగతి బలీంద్రుని బంధించినట్టి నీవు సట రోల కట్టుబడ్డ చందానకేమందును కలిగి ఆ కరిరాజు కరుణగాచిన నీవు ఇలా నాబులగాచుటకేమందును తలప్రహ్మాదిదేవతలకు చిక్కని నీవు చెలుల కాగిళ్లకు చిక్కితివి ఏమందును భావించనన్నిటికంటే పరమమూర్తివి నీవు ఈవల బాలుడవైతివీ ఏమందును కావించి బ్రహ్మాండాలు కడుపున నిడుకొని శ్రీవెంకటాద్రి నిలిచితివి ఏమందును